అప్పుడు ఆయన చెప్పారు ఏమని చెప్పారంటే మీరు వేదం చదువుకోండి మీ పిల్లల్ని వేదం చదివించండి మీ మన వాళ్ళని వేదం చదివించండి అలా వేదరక్షణ చేయండి చందా ఇవ్వడం ద్వారా వేదరక్షణ చేయడం అది అది చూద్దాం దాని సంగతి సో ఇప్పుడు చందా నా అభిప్రాయం మీరు చందాలు అవి ఇవ్వండి అన్ని కళ్యాణాలకి అన్ని చందాలు మీరు ఇస్తూ ఉండండి దానికి నేనేమీ అభ్యంతరం చెప్పట్లేదు కానీ దేవుడికి కళ్యాణం చేయడం అంటే మనకి కళ్యాణం చేసుకోవడమే దాని పేరే దేవుడికి కళ్యాణం చేయడం ప్రహ్లాద స్కృతిలో చెప్పారు అలాగే ఇప్పుడు అద్దంలో బొమ్మ కనపడుతుంది మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు అద్దంలో బొమ్మ కనపడుతుంది ఆ బొమ్మ అందంగా ఉండాలంటే ఏం చేయాలండి అలాగనమాట సో అదే విధంగా మనకి ఆహారం మనం తినాలంటే దేవుడికి నైవేద్యం పెడితే అది మనమే తింటాం అల్టోమేట్గా మనం అంద ముఖాన్ని అందంగా చేసుకుంటే అద్దంలో ముఖం అందంగా కనపడుతుంది అలాగే దేవుడు మూలం దేవుడు కాబట్టి దేవుడికి నైవేద్యం పెడితే మన కడుపు నిండిపోతుంది ఇప్పుడు అమ్మా లడ్డూ కావాలని పరిగెత్తుకు వస్తాడు తెలియడు ఆగో ఎందుకు ఎందుకు కాగాలి ఉన్నాయి కదా లడ్డూలు అంటే ఇంకా నైవేద్యం పెట్టలేదు అంటే దాని అర్థం ఏంటి దేవుడికి నైవేద్యం పెట్టేస్తే మీ కడుపు నిండిపోవడానికి అభ్యంతరం ఏమి అగరబత్తి అగరబత్తి ఏం చేస్తుంది దేవుడికి వీడికి అనుసంధానం అంటే ఏమిటి అనుసంధానం దేవుత అనుసంధానం చేస్తుందని దేవుడికి మెడిటేషన్ అనుసంధానం చేస్తుందా అగరబత్తి అనుసంధానం చేస్తుందా అగరబత్తి ఏ అనుసంధానమూ చేయదు మరి అగరబత్తి దేనికంటే మన ముక్కుకి సుగంధం కావాలి అందుకోసం మనం సుగంధాల వెంట పరిగెత్తకూడదు సుగంధాన్ని దేవుడికి సమర్పించాలి సమర్పిస్తే ఆ దేవుడి పేరు మీద మనకి లభిస్తుంది వయా గాడ్ రావాలి దేవుడు ద్వారా రావాలి దేవుడు అంచేతనే భారతదేశము స్పిరిచువల్ ల్యాండ్ ఇక్కడ ఏదొచ్చినా దేవుడి ద్వారా వస్తుంది ఇది స్పిరిచువల్ ల్యాండ్ నాకు ఆశ్చర్యం అంటే స్పిరిచువల్ ల్యాండ్ అన్నాను కాబట్టి దృష్టాంతం చెప్తున్నాను సో పెన్సిల్వేనియాలో ఒక చిన్న జలపాతం ఉంది జలపాతం అంటే ఏదో పెద్దది అనుకున్నారు చాలా చిన్నది దానికి సిల్వర్ స్ట్రీక్ జలపాత ఏమంటారు వాటర్ ఫాల్ సిల్వర్ స్ట్రీక్ వాటర్ ఫాల్ అంటారు అంటే అది సన్నగా ఉంటుంది సిల్వర్ స్ట్రీక్ కూడా వెళ్తే ఉండదు అక్కడ చల్లటిది ఆ ఎత్తైన రాయి విచ్చి కిందుకు పడుతూ ఉంటుంది అది ఉదయం సాయంకాలం ఆ సూర్యకిరణాలు దాని మీద పడ్డప్పుడు అది సిల్వర్ స్ట్రిక్ గా ఉంటుంది మీరు ఈ సూర్యకిరణాలు పడని టైంలో వెళ్తే అది కూడా ఉండదు దానికి సిల్వర్ స్ట్రిక్ ఫాల్ అని పేరు దాన్ని ఎవరో ఈ సిల్వర్ స్టిక్ ఫాల్ ఉంటున్నాడు సారి చూద్దామా అని నేను నేను అనవసరంగా భ్రమపడ్డాను అది చూడాలని రోజు ఆ బోర్డు చూసి వెళ్ళినప్పుడల్లా ఆ బోర్డు చూసి ఇదేదో సిల్వర్ స్టిక్ ఫాల్ అంటున్నాడు దీని సంగతి ఒకసారి చూద్దామా అని ఒక రోజు ఖాళీగా ఉంది అనుకుని అటు వెళ్తుంటే ఆగాం ఎగ్జిట్ తీసుకుని వెళ్ళాం వెళ్తే డాలర్ల టిక్కెట్ సరే ఇంకా అంత దోకా వచ్చేది కానీ డాలర్ల టికెట్ కొని లోపలికి వెళ్తే ఇది సిల్వర్ ఏమండీ అది అవుతుంది ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తుంటే పాపనాశనం అని ఉంటుంది ఆ సిల్వర్ స్ట్రీక్ కంటే కొంచెం దాడు అది కేవండి అక్కడ దాని పేరు దీని పేరు సిల్వర్ స్ట్రీక్ అని పెట్టాడు ఇక్కడ మనవాళ్ళు ఏమని పేరు పెట్టారు పాపనాశనం అని పెట్టారు అక్కడ దాన్ని తొమ్మిది డాలర్లు ఇచ్చి చూస్తారు ఇక్కడ మనవాళ్ళు ఎలా ఏం చేస్తారో దాని కింద వెళ్ళి స్నానం చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ హియర్ ఆ ల్యాండ్కి ల్యాండ్కి తేడా ఏంటంటే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ టూరిజం ఇక్కడ ఎవ్రీథింగ్ స్పిరిచువల్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ సో ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ కాబట్టి మనకి సుగంధం కావాలంటే మనం ఏం చేయాలి మనకి చందనం కావాలంటే ఏం చేయాలి దేవుడికి సమర్పించి అప్పుడు మనం పుచ్చుకోవాలి కళ్యాణం కూడా లాంటిదే దేవుడి కళ్యాణం అంటే నిజంగా దేవుడి కళ్యాణం చేసిస్తున్నాం అనుకున్నారు దేవుడికి మనమే కళ్యాణం ఆయన ఆయన పెళ్లి కూడా మనమే చేసేసి ఆయన కాపురానికి కూడా మనమే చక్క అంత గొప్పవాళ్ళం ఎప్పుడైపోయా ఉండే కాబట్టి దేవుడి కళ్యాణం అంటే మరొక వలం కళ్యాణం చేసుకుంటుందాబో అని అర్థం అది దేవుడికి కళ్యాణం అంటే అబ్బా అయితే మనకి మనం కళ్యాణం ఎలా చేసుకోవడము కర్మయోగము ధ్యాన ఇది కళ్యాణం సో నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి ఈ కళ్యాణము కర్మయోగము ధ్యాన యోగము అనే ఈ కళ్యాణాన్ని ప్రతివాడు కూడా ఆచరించాల్సి ఉంటుంది ఈ కళ్యాణాన్ని చేసి తీరాలి మిగతా కళ్యాణాలు మనం చేయక్కల ఇప్పుడు కొడుకులకి కూతులకి కళ్యాణాలు మనం ఏడ్ చేసేది వాళ్ళే చేస్తుంటారు పూర్వకాలం అంటే ఓ డెకేడ్స్ క్రితం అయితే పెద్దవాళ్ళు చేసేదాకా అలా ఎదురు చూస్తూ ఉండేవారు పాపం వాళ్ళు అమాయకులు ఇప్పుడు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు చిక్కు కోపడతారు మీరు మాత్రం బ్యాడ్ గీవ్ మే బ్రేక్ అంటారు అలాంటి పెద్దవాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళే చేసుకుంటారు ఒకవేళ నిమిత్తం మాత్రంగా మన వంతు కర్తవ్యాన్ని మనం చేయడం అది ధర్మం చేస్తాం మనం చేయాల్సిన కళ్యాణం ఒకటి ఉందండి ఈ కళ్యాణాన్ని తప్పనిసరిగా మనం ఆచరించాలి దీన్ని నిరాకరణ చాలా పొరపాటు ఏమిటి కళ్యాణము వైరాగ్యము వివేకము నిష్కామ కర్మానుష్ఠానము శ్రవణమన నిర్ధ్యాసనములు అది మూడింటికి కలిపి ధ్యానయోగం అని పేరు ఆ మొదటి మూడింటికి కలిపి కర్మయోగము అనిపేరు ఇది కళ్యాణం ఈ కళ్యాణాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఎంత ఆచరించాలి పది మైళ్ళు నడవాల్సిన వాడు ఆరంభంలో ఎన్ని స్టెప్స్ వేస్తాడు వే వంద మైళ్ళు నడవాల్సిన వాడు ఆరంభంలో ఎన్ని స్టెప్స్ వేస్తాడు ఒక్కటే శ్రమం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలన్నా ఒకే స్టెప్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలన్నా ఒకే స్టెప్ వేస్తారు యూ టేక్ వన్ స్టెప్ అట్ ఎనీ గివెన్ టైం ఓన్లీ వన్ స్టెప్ యూ టేక్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి ఒక స్టెప్ వేస్తారు ఓ కార్లో ఎక్కుతారు ఓ ఇరవై వేళ్ళు ప్రయాణం చేస్తారు విమానం ఎక్కుతారు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి ఒక స్టెప్ వేస్తారు రోడ్డు మీకు వస్తారు ఆటో తీసుకొని వన్ స్టెప్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీథింగ్ కాబట్టి ిగిన్ ఇట్ కర్మయోగ అండ్ ధ్యాన యోగ సో కర్మయోగం అయిన తర్వాత ధ్యాన యోగం అలాగే వెళ్ళదు ఇదేమీ భోజనం ఒక క్రమంలో చేసిన థెయింగ్ కాదు ఇప్పుడు ఫార్ములేటెడ్ ఇస్తారనుకోండి మీకు భోజనం ఫార్ములేటెడ్ అంతా ఫార్ములేట్ చేసి ముద్ద కింద చేసి ప్యాకెట్ ఇస్తారనుకోండి అప్పుడు ఏ క్రమే ఉన్న దానికే దాన్ని భుజించడం a formulated thing. ఫార్ములేటెడ్ థింగ్ సో కర్మ చేసేప్పుడు కర్మయోగం శ్రవణం చేసేప్పుడు శనివారం ఆదివారం సాయంకాలం శ్రవణం మిగతా సమయాల్లో చదువుకునే సమయాల్లో మననం ధ్యానం చేసే సమయంలో ధ్యానం కర్మ చేసేప్పుడు కర్మయోగం ఈ నే గివ్ అండ్ డే నీకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి అనమాట స్టార్ట్ ఇట్ స్టార్ట్ టుడే నవ్ యు స్టార్ట్ ఇట్ అంటే కళ్యాణ మార్గంలో మొదటి స్టెప్ మనం వేసేసినాము ఒక్క స్టెప్ నువ్వు తీసుకుంటే ఇది గాస్పిల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు అంటే ఆత్మజ్ఞానము అనే ఈ గాసిపెల్ ఈ దైవీ వాక్ ఇది ఈ గాస్పెల్ ఇది చెవిలో పడితే ఒకసారి అది వాడి యొక్క జీవితాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేసి తీరుతుంది తొందరగా ఆలస్యమా అన్నది వాడి మీద ఆధారపడి ఉంటుంది ఇట్ డిపెండ్స్ అపాన్ హిమ్ ఇట్ ఈస్ లైక్ దిస్ సపోజ్ యూ వాంట్ లూజ్ టెన్ కేజీ సపోజ్ యూ వాంట్ టు లూజ్ టెన్ కేజీ వెయిట్ టెన్ కేజీ వెయిట్ లూజ్ చేయాలనుకున్నారు టెన్ కేజీ అంటే చాలా ఎక్కువ టెన్ తేలిక్ కాదు సో టెన్ కేజీ వెయిట్ లూజ్ చేయాలనుకోండి టెన్ కేజీ వెయిట్ లూజ్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా అంతా ఉంది క్యాలకులేషన్స్ అన్నీ ఉన్నాయి మీరు నెగిటివ్ క్యాలరీస్ని అక్యూములేట్ చేయాల్సి ఉంటున్నాయి అవి అక్యూములేట్ నెగిటివ్ క్యాలరీస్ని అక్యుములేట్ చేస్తే వెయిట్ పోతుందంటే సో సో ఆహారం యొక్క ఇంటేక్ని తగ్గించటము ఎక్సర్సైజ్ని పెంచటము ఈ రెండు పనులు చేయాలి భోజనం తగ్గించాలి ఎక్సర్సైజ్ భోజనం తగ్గించాలంటే దాంట్లో ఉండే క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ కూడా మార్పు తీసుకొచ్చి మిత భోజనం చేయడం ప్రారంభించాలి ఎక్సర్సైజ్ పెంచాలి ఈ రెండు పనులు చేయాలి ఈ రెండు పనులు చేయకుండా మీరు ప్యాచ్లు పెట్టుకుని బెల్ట్లు పెట్టుకుని ఇలాంటి మసాజులని ఇవన్నీ ఇవన్నీ చేసినా అది వర్కౌట్ కాదు దిస్ ఇస్ ది ఓన్లీ వే టు డూ ఇట్ సో ఈ రెండు పనులు చేసేప్పుడు మేము భోజనం కొంచెం ఒక్క ముద్దే తగ్గిస్తాము ఎక్సర్సైజ్ మూడు నిమిషాలే చేస్తాము అంటే మీకు ఏడాది పడుతుంది పది కేజీలు తగ్గడానికి లేదు భోజనం మేము మూడు ముద్దలు తగ్గిస్తాము ఎక్సర్సైజ్ ముప్పై నిమిషాలు చేస్తాము అంటే నెల రోజుల్లో తగ్గుతున్నాం యూ చూ స్లోవర్ ఆర్ ఫాస్ట్ సో ప్రోగ్రెస్ అన్నది అది మనిషి యొక్క ఉత్సాహశక్తి మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా యోగంలో మనం యోగాన్ని గురించి మాట్లాడుతున్నాం కనుక యోగంలో ఆరంభంలో ప్రోగ్రెస్ తక్కువగా ఉంటుంది ముందు ముందుకు వెళ్ళేప్పుడు ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆరంభంలో తక్కువగా ఉంటుంది ఇవి కొన్ని వెహికల్స్ అలా ఉంటాయి చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ అయ్యే వెహికల్స్ ఉంటాయి స్పోర్ట్స్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ అవుతాయి కానీ హెవీ వెహికల్స్ స్లోగా యాక్సలరేట్ అవుతాయి అవి ఒకసారి యాక్సలరేట్ అయ్యి ఒక స్పీడ్ రీచ్ అయిన తర్వాత వాటిని ఇంకా ఆపడం కష్టం మహావేగంతో ముందుకెళ్ళిపోతాయి యాక్సలరేట్ అవ్వడానికి కొంచెం స్లోగా యాక్సలరేట్ అవుతాయి సో ఆ యోగము అన్నది కొంచెం అంతఃకరణ శుద్ధి నిష్కామ కర్మానుష్ఠానము ఇత్యాదులు ఆరంభంలో కొంత స్లోగా ఉంటుంది ఎంత మీరు శ్రద్ధగా కనుక ముందుకు అడుగుతు తీసుకువెళ్ళినట్లయితే ప్రోగ్రెస్ ఫ్యాస్ట్గా వచ్చేస్తుంది మీరు తొందరలోనే వచ్చేస్తుంది స్లో ఆర్ ఫ్యాస్ట్ ఒక హామీ ఒకటి భగవానుడు మనకిస్తున్నాడు స్లో ఆర్ ఫ్యాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ది గేమ్ దేర్ ఆర్ నో లూజర్స్ ఇదేమి గ్యాంబ్లింగ్ కాదు ఇది కొంతమంది నెగ్గి కొంతమంది లూజ్ అవ్వడానికి ఇదే స్టాక్ మార్కెట్ కాదు కొంతమంది గెయిన్కి కొంతమంది లాస్ ఉంటుంది ఎందుకంటే గెయిన్ లాస్ వితిన్ మోడల్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో పైబడేవాడు తీసుకొచ్చి మనీని ఇన్ఫ్యూజ్ చేయడు మీరు గెయిన్ చేశారంటే స్టాక్ మార్కెట్లో ఇంకొకటి లాస్ అయ్యి ఉండాలి లేకపోతే మీకు గెయిన్ రాదు ఇప్పుడు ఆరు మంది ఆరుగురు కూర్చుని పేకాట్ ఆడుతున్నారండి దాంట్లో ఒకటికి వంద రూపాయలు లాభం వచ్చింది అనుకోండి ఆ వంద రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఈ మిగిలిన ఐదుగురు జేగుల్లో ఎక్కడో చోట నుంచి వస్తున్నాయి పైనుంచి ఇంకెక్కడి నుంచి రాదు స్టాక్ మార్కెట్ ఇస్ లైక్ దాట్ సో వాట్ ఎవర్ కాబట్టి అక్కడ గెయిన్ లాసెస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ దేర్ ఆర్ నో లూజర్స్ హియర్ బికాస్ ఎవర్ వన్ ఆఫ్ హజ్ ఈజ్ ఆత్మా ప్రతివాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఎవడు లూజ్ అయ్యేది లేదు కొంతమంది అయ్యి కొంతమంది అవ్వక ఇదేమీ లేదు ప్రతివాడు ఆత్మస్వరూపుడే కాబట్టి ఇక్కడ దెర్ ఇస్ నో లాల్ లూజర్ సెట్ ఆల్ ప్రతివాడు విజయాన్ని పొందుతారు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం ఎంత టైము ఈ డిపెండ్స్ అపాన్ యూ మళ్ళీ మీ మీదే ఆధారపడి ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ క్షణంలోనే మీరు జీవన్ముక్తులై ఉన్నారు తెలుసుకోవడమే ఆలస్యం తెలుసుకోవడానికి ఆలస్యం ఏమిటంటే సంసారాసక్తియే ఆలస్యం మరి సంసారాసక్తి ఎలా పోవాలి కర్మయోగము ధ్యాన మళ్ళీ మొదటికి కథ సో టేక్ ది ఫస్ట్ స్టెప్ and then leave everything to Ishvara, you will not fail. Paddha hami. Unta paddha hami mi kekhada barakada. So, uh, nahi kalyāna kṛtkas cita durgatim tāta gecchati. Vahasya kar levantara tudhamo, śrī bhagavānuvā ca pārtheti, pārtha, pārtheti āntavara ko avatārikaya, you put in the vahasya in Rūsvanam, pārtha, నైవేహ ఇహ లోకే ఇహ ఈ లోకంలో నష్టపోతాడేమో ఏం నష్టపోతాడండి ఈ లోకంలోనో ఏం నష్టపోతాడు భోగాలు నష్టపోతాయి భోగాలు నష్టపోయేటంటే అర్థం ఏంటంటే ఏవి వదిలిపెట్టాలో అవి వదిలిపెట్టాడు అని అర్థం ఏమిటి నష్టపోతాడు ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేశాడు అనుకోండి అయ్యో ఏకాదశి ఉపవాసం చేశాడు నష్టపోయాడు ఏం నష్టపోయాడు ఏం నష్టపోయాడు ఆ భోజనం రోజూ చేస్తున్న భోజనమే కదా అయిపోయి వీడు ఏకాదశి ఉపవాసానికి ముందు రోజు తర్వాత రోజు అది వీడు మేకప్ చేయనే చేస్తాడు ఏం నష్టపోయాడు ఈ రకం లూజ్ ఎరీథింగ్ మేకప్ చేసేస్తాడంటే అలా మేకప్ చేసుకుంటూ పోతాడు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పొద్దున్నే భోజనానికి ప్లాన్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు చాలా తరువుగా ప్లాన్ చేస్తారు అంటే ముందు రోజే కూరలో అన్ని రెడీగా ఇంట్లో ఇచ్చేస్తారు అమ్మగారు రాత్రి పడుక్కోముందే వాటిని అన్ని కడిగేసి కోసేసి అలా వేటికి వాటికి మూతలు వేసేసి అలా పెట్టుకుని పడుకుని నిద్రపోతారు పొద్దున్న లేవ పొయ్యి వెలిగించేయడం స్టార్ట్ చేసేయడం స్నానం చేసేసి ద్వాదశి పారణము అనిపేరు ఏడయ్యేపటికి వీడు శుభ్రంగా కడుకును భోజనం చేసి ఏ వాట్ ఈస్ దట్ యుస్ట్ యూ లాస్ట్ నథింగ్ కాబట్టి దీంట్లో భోగాలను త్యాగం చేసాడు అంటే వాడు ఏమీ నష్టపోలేదు ఇహలోకంలో నష్టపోయింది ఏమీ లేదు కొని పరలోకంలో నష్టపోయడం లేదా వాడేదో అగ్నిష్మం చేసి స్వర్గానికి వెళ్తాడంటే నువ్వు అడ్డుపడిపోతీవి కామ్యకర్మ పరిత్యాగము అని మరి వాడికి రావాల్సిన స్వర్గం వాడికి రాలేదు కదా అంటే అది నష్టపోలేదు మరి అయితే స్వర్గం వచ్చేస్తుందా ఏం ప్రశ్న జీవన్ముక్తుడైపోతాడు ఒకవేళ అవ్వకపోతే అయ్యా ఒకవేళ జీవన్ముక్తుడు కాకపోతే ఏమవుతుందో తెలుసినా మామూలుగా కామ్యకర్మలు చేసి వాడికి వచ్చే స్వర్గం కంటే వీడికి పది రెట్లు ఎక్కువ స్వర్గం వస్తుంది ఇంకే ఇంకేం కావాలి చెప్పండి కామ్యకర్మలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ యోగం ఇప్పుడు సినిమా టికెట్ కావాలని ఫ్యూరో ఒకటి వాడికి దొరికాను మానేను ఐద మేనేజర్ని జేబు మేనేజర్కి మీరు ఫ్రెండ్ అయిపోయే మీరు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయారు అనుకోండి అలాంటిది యూ కెనాట్ లూజ్ ఇట్ ఈ గేమ్ లో దో ర్ విన్ అంటారు నా ము పరస్మిన్ లోకే వాస్తి సో విద్యత అంటే విద్య సత్తాయామనే ధాతువు నుంచి వచ్చింది సో పరలోకంలో పరలోకాన్ని నష్టపోతానంటే నాయన పరలోకాన్ని కూడా నష్టపోడు ఆ పరలోకాన్ని నష్టపోడు అనే విషయాన్ని ఒక శ్లోకంలో ఆయన ఇంకా రాబోయే శ్లోకంలో వివరిస్తాడు నాశో నామా పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి అసలు నాశం అంటే ఏమిటి ఇది మనిషి పుట్టేటండి వీడు నాశం అంటే ఏమిటి నాశం అంటే చచ్చిపో చచ్చిపోవడం నాశము కాదు మరొకటి కాదు ఎందుకు చచ్చిపోవడం అందరికీ కామన్ అందరికీ కామన్ దాన్ని పట్టుకోకూడదు అన్ కామన్ ఏదో అది చెప్పాలి ఇప్పుడు అందరూ మరణిస్తున్నప్పుడు అదిగో వీడు నశించాడు ఎందువల్ల మరణించాడు అరే దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ టెలింగ్ ఎందుకంటే ప్రతి వాడు నశిస్తున్నాడు ఇట్స్ వెరీ కామన్ సో ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నారని అడిగారు అనుకోండి ఆకాశంలో కట్టామో అని చెప్తే అది దట్ ఈస్ ది కామన్ థింగ్ ఎవరి ఇల్లు కట్టినా ఆకాశంలోనే కడతారు కాబట్టి దట్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఆన్సర్ ఏమిటంటే పద్మారావు నగర్లో గట్ ఏమని చెప్పాలి చెప్తే దట్ బికమ్స్ ది ఆన్సర్ సో నాశం అంటే ఏంటి మరణించడం నాశం అని మీరు అన్నానికి వీల్లేదు మరణించిన తర్వాత ఇప్పుడు మనుష్య జన్మ ఉంది దేవజన్మ మాత దేవజన్మ వచ్చిందనుకోండి దాని నాశం అన్నానికి వీల్లేదు అది గెయినే మళ్ళీ మనిషిగా పుట్టాడు అనుకోండి అది నాశ్యం కాదు అది నాశం కాదు దేని కాకపోవచ్చు బట్ అది నాశ్యం కాదు ఇంకా నాశ్యం అంటే పశుపక్ష్యాది జన్మ లభిస్తే అంటే వీడు మళ్ళీ మనిషిగా పుడితే మళ్ళీ పుణ్యం చేసుకోవచ్చు జ్ఞానాన్ని పొందొచ్చు అన్నీ చేయవచ్చు కానీ వీడు బొద్దింకగానో ఎలక పిల్లగానో పుట్టాడు అనుకోండి కోడి పిల్లగానో ఎక్కడ పుట్టాడు అనుకోండి అప్పుడు వాడికి అది నాశం కింద లెక్క అది హీన జన్మ ప్రాప్తి అది నాశం కాబట్టి ఈ కర్మ ఈ కర్మయోగాన్ని ధ్యాన యోగాన్ని అనుష్ఠిస్తే మళ్లీ మనుష్యులుగా పుట్టకుండగా దేవతగా కూడా మోక్షం ఎలాగూ రాలేదు కాబట్టి జన్మ లేకపోవడం అనే ప్రసక్తి లేదు మోక్షం రాలేదు కనుక జన్మ వస్తుంది ఆ జన్మ దేవ జన్మ కాదు మనుష్య జన్మ కాదు పశుపక్షి ఆది జన్మ కనుక అయితే దాన్ని నాశమనాలి అటువంటి నాశము ఆత్మ జ్ఞాన మార్గంలో అడుగు వేసిన వానికి కలలో కూడా ఊహించుట కూడా సంభవం కాదు ఎందుకంటే అంతటి గొప్ప కళ్యాణ కార్యాన్ని చేసిన వాడు నష్టపోయేది ఏమీ ఉండదు అదే ఆయన అంటున్నారు సతస్య యోగభ్రష్టస్య నాస్తి యోగభ్రష్డు అన్నాం కదా అని ఇప్పుడున్న మనుష్య జన్మ కంటే కిందకి వెళ్ళిపోతాడు అంటే హీన జన్మని పొందుతాడు అనే ప్రసక్తి లేదు ధనభ్రష్టుడు ఇప్పుడున్న ధనం కంటే తక్కువ ధనానికి పోతాడు తర్వాత కీర్తి భ్రష్టుడు ఇప్పుడున్న కీర్తి కంటే తక్కువలోకి తక్కువ కీర్తిలోకి అపకీర్తిలోకి నెగిటివ్లోకి కూడా పోతాడు కానీ యోగ భ్రష్టుడు ఇప్పుడున్న జన్మ కంటే తక్కువ జన్మకి పోయే ప్రసక్తే మరి ఎక్కడికి పోతాడు చెప్పబోతున్నాడు ఆయన ఇప్పుడున్న జన్మ కంటే ఉత్తమమైన జన్మకి పోతాడు ఎక్కడ యోగ భ్రష్టత్వండి అంచేత నేను నిన్న మీకు మనం చేశాను భ్రష్టుడెంటు అయితే యోగ భ్రష్టుడు అయితే బెస్ట్ భ్రష్టు అంటు తంటే బోర్ల పుట్టలో పడ్డాడు అన్నారు అయితే జారి వెళ్ళి బూర్ల బుట్టలో పడ్డాడు అన్నారు అలాంటి అలాంటి జారిపోవడం చాలా బాగుంది సో ఆ విధంగా భ్రష్టుడెంటు అయితే వాడు ఏ భ్రష్టుడు అవ్వాలి యోగ భ్రష్టుడు అవ్వాలి భ్రష్టు అయితే యోగ భ్రష్టుడు అవ్వాలి అంతేగాని ఇంకే భ్రష్టుడు అవ్వకూడదు ఎందుకంటే యోగ భ్రష్టుడు అంటే భ్రష్ట శబ్ద ప్రయోగం ఉన్నా దాని అర్థం ఏమిటంటే వీడు ఎక్కడి నుంచి భ్రష్టు అయ్యాడంటే ఇంకా వీడు అందరికంటే ఉన్నత స్థానంలో నిలిచి ఉండే విధంగా అవుతాడు కాబట్టి ఆ భ్రష్ట శబ్దము అలా పికూలియర్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యోగా కాబట్టి యోగ భ్రష్టు అటువంటి నాశం అనేది లేదు దాన్ని ఆ పాయింట్నే యోగ భ్రష్టు నాశము లేదు అనే పాయింట్నే నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అనే నాలుగు శ్లోకాల్లో అదే పాయింట్ని వివరించబోతున్నారు కాబట్టి ఆ శ్లోకాలు వచ్చినప్పుడు యోగ భ్రష్టుడు పొందేటువంటి మహోన్నత స్థితి ఎలా ఉంటుంది అనేది దాంట్లో చూడబోతున్నాం దిస్ ద మేజర్ టాపిక్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సింపుల్ టాపిక్ నహీ యస్మాత్సరా నహీ కలిపి చెప్పాను నేను ఆయన విడివిడిగా ఆన్సర్ రాసిన రాశారు భాష్యకారు ఇదో పద్ధతి అదో పద్ధతి అని విడిగా నేను చెప్పుకున్నాం హీ అంటే యస్మాత్ ఎం చేతంటే ఆ నాన్నది వెర్బులోకి వెళ్తుంది కళ్యాణకృత్ శుభకృత్ కష్టిత్ దుర్గతి కుత్సి హేతాతనోత్మానం పుత్రూపేణేతి పిత తాత ఉచ్యతే శిష్యోపివదితి అపుత్రో తాత ఉచ్యతే నచ్చతి భాషకా నేను గమనించినది ఇప్పుడే గమనించా తాత శబ్దానికి విస్తృతమైన వ్యాఖ్యానం చేశాను హే తాత అంటే పుత్రానర్థం వత్స సో ఎంచేత నశించడు ఎంచేతంటే హీ అస్మాత్ ఏం చేతంటే కళ్యాణకృత్ అంటే కళ్యాణమును చేయువాడు కళ్యాణం అంటే అర్థం శుభకృత్ శుభమును చేయువాడు శుభము అంటే మీరు స్వార్థంతో అహంకారంతో ఏది చేసినా అది అశుభం అయిపోతుంది ఇప్పుడు చేసేది మంచి స్వార్థబుద్ధితో చేస్తే అది అశుభం అయిపోతుంటుంది ఇప్పుడు విషగుళికని నోట్లో పెట్టుకుని మీరు బంగారు మంచి ఫస్ట్ క్లాస్ లడ్డూ తిన్నారనుకోండి ఆ లడ్డూ ఏమవుతుంది విషం ఇక సో విషగుడిక వంటి అహంకారాన్ని అహంకరోమి నేను కర్తను నేను భోక్తను అని కర్తృత్వ భోక్తృత్వంలోనే అజ్ఞానాన్ని హృదయంలో పెట్టుకుని వీడు యజ్ఞం చేసినా ఆ యజ్ఞం వీడిని బంధిస్తుంది స్వర్గానికి తీసుకెళ్లి బంధిస్తుంది బంగారపు సంఖ్యలతోటి బంధిస్తుంది బంగారపు సంఖ్యలతో బంధించినా బంధమే కదా దానివల్ల ఇప్పుడు జైల్లో పెడతారు జైల్లో పెడితే నేను ఏ క్లాస్ పర్సనర్ని నన్నేమో అక్కడ పెట్టడానికి వీలలేదు ఇంకో చోట పెట్టాలి అన్నారు అనుకోండి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలనుకోండి వాటి గెయిన్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఏదో పిచ్చే అహంకారం తప్ప హీ డజన్ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా ఓ రకంగా అది బంధమే కదా అలాగే ఎనీవే సో శుభకృత శుభమును చేయువాడు ఇక్కడ నేను బెల్లంకొండ రామరాయకవి ఏంద్రశరాని చూస్తున్నాను కళ్యాణకృత దుర్గతి ప్రాప్తి అసంభవ కళ్యాణము ఇటువంటి యోగ మార్గంలో నడిచేవాడు దుర్గతిని పొందుట అనేది అసంభవము ఇట్ ఇస్ జస్ట్ నాట్ పాసిబుల్ ఎందుకంటే యోగోహి పరం కల్యాణం అయితే గొప్ప కళ్యాణం ఏమిటి అన్ని కల్యాణములలోకి గొప్ప కల్యాణము అంటే యోగము యోగం గొప్ప కళ్యాణం ఈ మాట సమాజంలో జనులకి ఓ పట్టాన బొరకెక్క వాళ్ళు ఏమనుకుంటారంటే బాహ్యంగా అట్టహాసంగా చేసేటువంటి ఆధ్యాత్మిక లేకపోతే పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవే మన రక్షిస్తాయని అనుకుంటారు ఎప్పుడు కూడా మీకు ఈశ్వరుని ఆరాధించే క్రమంలో బాహ్య పూజ ఉంటుంది బాహ్య పూజ అంటే పైకి కనపడే విధంగా చేసేటువంటి పూజ అది ఉంటుంది ఆ బాహ్య పూజ చేసే సందర్భంలో వీడు ఒక్కడు మూల కూర్చుని దేవుడికి పూజ చేసుకోవడం అనేది ఉంటుంది లేదా వీడిలాంటి ఇతర భక్తులను పది మందిని పోగేసుకుని అందరూ కలిసి చేసుకోవటం సామూహిక పూజ అనేది కూడా ఉంటుంది ఆధునిక కాలంలో కొంత సామూహిక పూజా ఇత్యాదులకు కొంత ప్రాధాన్యం వచ్చింది సోషల్ లైఫ్లో అటువంటి మార్పులు వచ్చాయి సాధారణంగా అధ్యాత్మము అంటే తనలో తాను తన తాను తనతో తాను అన్నట్టుగా ఉంటుంది కానీ ఈ కాంగ్రిగేషనల్ కల్చరు ఇట్ ఈజ్ ద లేటర్ డెవలప్మెంట్ అలాంటి పరిస్థితి వచ్చింది దానికి ఉండే రిలవెన్స్ దానికి ఉంది కానీ అది మాత్రమే పద్ధతి అని చాలా పొరపాటు సో మీకు నిర్మోహమాటంగా ఒక క్రమాన్ని నిర్దేశించాల్సి వస్తే కాంగ్రి ఆరంభంలో కాంగ్రిగేషన్తో ప్రారంభించిన you have to grow out of it. Anірabha Saad Umar Shot, e Glass Heav segments, A gaspaur is huge for your person. Why not because of it? If you touched it in high school, from that school If you look at it, if you reach it and see it to the hills that you gotta find, here the hills are amazing, that isn't what you want. Why is Children's treatment? High School for Shivam Поэтому, grow out of high school into college, and then to grow out of college into university, and then to grow out of university into his own wisdom ala growth undalu cherai veethi cherai veethi edariki velipothunnadu kabatta aarambhamlo manake emi telidu mana evvalana protsaham manaku avasaramo anukunnaa podu you join a group of people nice people and do some bahya pooja adi chestar parimandito kalise and then you grow out of it danna meremo okkaro unnappudu chestar and then you further grow మానసికంగా అల్టిమేట్గా ధ్యానము సో బాహ్య పూజ చేతులతో చేసేటువంటి పూజ వాగ్రూపమైనటువంటి ప్రార్థన అది కూడా పూజే అండ్ దెన్ మానస పూజ అంతవరకు గ్రోత్ మానస పూజ దగ్గర కూడా అయిపోకూడదు ఎందుకంటే మానస పూజలో కూడా ద్వైతం ఉంది సో ఉన్నమ శివాయ మానసపం వరకు వస్తే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ యూ హీచ్ ద వెరీ హై స్టేజ్ బట్ ఇంకా ఇంకో స్టెప్ కూడా ఉంది అది కూడా రీచ్ అవ్వాలి అదేమిటి శివోహం శివోహం దాకా మీరు ఆగడానికి వీల్లేదు మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ దేవుడు మీరే అయి ఉన్నారు ఆ సత్యాన్ని తెలుసుకునే వరకు ఈశ్వర ఆరాధన సాగిపోతూ ఉండాలి అక్కడికి వీడు హీ రీచ్ జెనిట్ అక్కడ దాకా వెళ్ళిపోవాలి అంతేగా అది కళ్యాణము యోగోహి పరం కళ్యాణం అది కళ్యాణం అంతేగాని కళ్యాణము అంటే బాహ్యంగా ఏదో ఒకటి పెట్టుకునే ఇంకా అదే పర్మనెంట్గా అదే నా అదే పర్మనెంట్ ఇంక దానికే దట్ ఈస్ ద నాట్ ది వే యోగోహి పరం కళ్యాణం ఆ స్థితికి వెళ్ళాల్సి ఉంటుంది భేదభావనాత్ సోహమిత్యయం భావనాభిద పావనీమత ఉపదేశ సార్ భేదబుద్ధితోటి ఈశ్వరుని ఆరాధించటం కంటే సోహం శివహం అనే అభేదరూపమైనటువంటి ధ్యానం ఏదైతే కలదో అది పరమ పావనము భేదబుద్ధితోటి ఉన్నమ శివాయ మీరు జపం చేస్తే ధ్యానం చేస్తే అది పావనము కానీ దానికంటే కూడా ఉన్నతమైన స్థాయి అభేద్యానం ఎందుకంటే భేదమాత్రము దోషము భేదంలోనే దోషము భేదము తప్పు ఉదరమంతరం కుదిరితే అథ భయం భవతి చైత్రయోపనిషత్తు మీరు వినే ఉంటారు అదుపమైన అంతరం కూడా అంటే అంత విష్ణువే వ్యాపించి ఉన్నాడు సర్వవ్యాపకుడే ఉన్నాడు పరమేశ్వరుడు ఆ సర్వవ్యాప ఆకాశము వంటి పరమేశ్వరునిలో ఎక్కడో మూల చిన్న డాట్ లాంటి వాడిని నేను ఒకడు ఉన్నాను దాసుని దాసుని ఓ డాగా ఉన్నాను దట్ ఈ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ టు మెస్అప్ ది హోల్ సిచ్యువేషన్ ఈ డాట్ ఎందుకు డాట్గా ఎందుకు ఉండాలహంకారం అదే అజ్ఞానం కాదు కాదు దాటుగా ఉంటేనే నాకు బాగుంటుంది అంటే అర్థం ఏంటి సో ఇదంతా సెంటిమెంట్ సమ్ కైండ్ ఆఫ్ హైప్ తప్ప మరేమీ కాదు కాబట్టి ఆల్ సో యోగం హి పరం కళ్యాణం హి కళ్యాణకృత్ కష్ట ఆ పరమ కల్యాణమైనటువంటి యోగాన్ని ఎవడైతే ఆచరిస్తాడో వాడు దారి తప్పేటువంటి ప్రపడంలో ప్రోగ్రెస్ లేకపోవడము లేకపోతే జారిపోవడము అనే ప్రసక్తి లేదు కుత్సీ తగ్గతి దుర్గతి అంటే కుత్సీ తగ్గతి అంటే ఉన్నదానికంటే జారిపోవడం అనే ప్రసక్తి మనసా సంభావయుమైన శక్తే మనస్సుతో కలలోనైనా ఊహించటానికి కూడా అది సంభవం కాదు అంతటి పవిత్రమైనటువంటి యోగము ఆ కళ్యాణాన్ని తప్పనిసరిగా మానవుడు ఆచరించాల్సి ఉంటుంది అది కళ్యాణము అదే అర్థం కళ్యాణం ఉంటే ఏవేవో చేస్తూ ఉండడమునో మేము అద్భుతంగా చేసేస్తున్నాము అహంకరించడము అది కాదు కళ్యాణం అంటే దిస్ ఈస్ ది కళ్యాణ ఇట్స్ ఎ సైలెన్స్ ఇట్స్ సైలెంట్ వర్క్ దీని ఊలో వాళ్ళందరినీ పోగేయడమే ఉండదు ఈ కళ్యాణంలో వెరీ సైలెంట్ వర్క్ చూడండి యోగము అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ షో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కమ్యూనియన్ దట్ ఈస్ యోగ కాబట్టి ఆ యోగము దట్ ఈస్ ది కళ్యాణ తాత అనే సంబోధన తాత అంటే తండ్రి అని అర్థం సంస్కృతంలో ఈ తాత అనే పదం ఎలా వచ్చింది తండ్రి అనే పదం ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది వ్యుత్పత్తి అర్థము అని మీకు ఎప్పుడైనా మీకు హై తెలుగు పరీక్షలో క్రింది పదములకు వ్యుత్పత్తి అర్థమును రాయము ఐదిచ్చి మూడు రాయాలి మీరు ఒక్కొక్క దానికి రెండు మార్కులు దాశరథి అంటే మీరేం రాయాలి దశరథుని కుమారుడు అంటే రాస్తే అది అర్థం దాన్ని వ్యుత్పత్తి అర్థము టంగ్ టెస్టర్ వ్యుత్పత్ అర్థమోని పలకడంలో కూడా టంగ్ టెస్టర్ మీకు డిక్టేషన్ ఉంటుందో చూడండి అంటే చెప్పిన దాన్ని రాయాలి దానికి మార్కులు ఉంటున్నాయి అవునా ఇప్పుడు నేను మీకు డిక్టేషన్ ఇస్తే వ్యుత్పత్ర్థమోని డిక్టేషన్ మీ అందరి దగ్గర ఇస్తే మీలో ఫిఫ్టీ పర్సెంట్ తప్పు రాసే అవకాశం ఫిఫ్టీ ఇంకొంచెం ఇంకొంచెం మొహమాటంతో ఏదో ఫిఫ్టీ పర్సెంట్ అన్నాను మొహమాటం లేకుండా చెప్పమన్నారా చెప్పమంటారా వద్దంటారా 99% నైన్ పర్సెంట్ తప్పు రాసే అవకాశం ఎందుకంటే వ్యుత్పత్ర్థములో ఆ తకారం కింద తకారం వేసి ఎకారం వేయాలి మీరు ఒక్క తా రాశారంటే పోయిందంటే ఏ వ్యుత్పత్తి అన్నప్పుడు ఒకే తా ఉండాలి రెండు తాళు ఉండకూడదు వ్యుత్పత్ర్థము ఉన్నప్పుడు ఆ యా వచ్చేప్పుడు రెండు తాలు ఉంటాయి అదే అర్థం అదే కరెక్ట్ సో వ్యుత్పత్ర్థము రాయడమే ఇట్స్ కన్క్స్టర్ కాబట్టి ఇప్పుడు తాతహ అనే పదానికి మనకి వ్యుత్పత్ర్థం కావాలి తనోతి ఆత్మానం ఇది తాత తనను విస్తరింపజేయువాడు వన్ హు ఎక్స్పాండ్స్ హింసల్ ఎలా ఎక్స్పాండ్ అవుతాడు అండి మనిషి ఎలా ఎక్స్పాండ్ అవుతాడు అంటే లావు కావడం అని కాదు ఎక్స్పాండ్ అవడము అంటే తను రెండు అవ్వాలి తను ఒకడు కదా ఇప్పుడు రెండు అవ్వాలి తను ఒకడు రెండు అయ్యే ఉపాయం ఏమిటండీ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోకుండా ఒకడు రెండు అవ్వలేడు పెళ్లి చేసుకోవాలి భార్యతో కాపరం చేయాలి అప్పుడు భార్య గర్భవతి అవ్వాలి ఆవిడ కూతుర్ని కంటే వీడు రెండు అయినట్టు చెప్పడానికి వీర్లేదు ఆవిడ మళ్ళీ కొడుకును కనాలి అప్పుడు రెండడు వీడు మొగాడు కదా వీడు మొగాడు అయ్యండి కూతుర్ని చూపించి రెండు అయ్యానంటే ఎక్కడ కుదురుతున్నాయి కాబట్టి కొడుకుని కంటే ఇప్పుడు ఉయర్తూ అహం ఆ వాహం వల్ల ఉన్నట్టుగా అహం నేను ఆవాం మేమిద్దరము వయం మూడోవాడు వచ్చాడు వీడు హీజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిస్ ఫెలో అంచేత వాడికి తనోతి ఆత్మానం పుత్రరూపేణ పుత్రుడి రూపంగా తననే వీడు విస్తరింపజేసుకున్నాడు అంటే తననే రెండు చేసుకున్నాడు దేవుడు అలా చేసేట శోకామయత బహుశ్యాం ప్రజాయే చేతి దేవుడికి తను ఇంకొకటి కాల ఇప్పుడు వన్ ప్లస్ వన్ అనే ఫార్ములాలో ఉన్నాం దేవుడు అలా అనుకోలేదు ఆయన ఏమనుకున్నాడు అంటే వన్ షుడ్ బికమ్ మెనీ అనుకున్నాడు దేవుడు అలా అనుకున్నాడు మన హిందూ దేశం మన భారతదేశం స్వాతంత్ర్యం అనేప్పుడు వన్ షుడ్ బికమ్ మెనీ అనే ఫార్ములాని మన మిత్రులందరూ పాటించారు భారతీయులు పాటించారు పాటించి థర్టీ త్రీ క్రోర్స్ స్వతంత్రం వల్ల హండ్రెడ్ హండ్రెడ్ ఇప్పుడు అప్పుడు మా చిన్నప్పుడు ముక్కోటి ఆంధ్రులు అంటూ ఉండేవారు మీరు విన్నారంటే అలా కలిగేవారు ఇప్పుడేమంటున్నారు ముక్కోటి ఆంధ్రుల లేదా మాట లేదు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది కోట్లో తొమ్మిది కోట్లో అని ఏదో అంటున్నారు వన్ బిలియన్ ఓట్స్ అని ఏదో అంటున్నారు కాబట్టి బహుశ్యాం ప్రజాయేయ నేను బహుశ్యాం నేను అనేకము అవుతాను అని ఆయనే అనేకమయ్యాడు మనందరం ఆయన అయిన అనేకమే మనందరం అంటే అర్థమేంటండి మన మూలంలో మనం దేవుడివే అయి ఉన్నాము దేవుడు అనేకమైతే మనం అందరం వచ్చాము అది సంగతి అంటే జీవుడే దేవుడు అని అభిప్రాయం మంచిది కాబట్టి తండ్రి తనను తాను పుత్రుని రూపణంగా విస్తరింపజేసుకుంటాడు కనుక తను విస్తారే అనే ధాతువు ఆ తను అనే ధాతువు నుంచి విస్తరింపజేసుకొనుట అనే ధాతువు నుంచి తా అనే పదం వచ్చింది అయితే మరి ఇక్కడ అర్జునుడికి అర్జునుడు శ్రీకృష్ణుడు కన్న కొడుకు కాదుగా కన్న కొడుకుని పట్టుకునే తాత అనాలు కానీ శ్రీకృష్ణుడు కన్న కొడుకులు ఉన్నారు ప్రద్యుమ్నుడు అని కూడా ఉన్నాడు ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు కన్న కొడుకు రుక్మిణి కొడుకు ఇంకా చాలా మంది ఉన్నారు మిగతా పేరు నాకు గుర్తులేదు రుక్మిణికి పది మంది కొడుకులు ఉండేవి దాంట్లో మొదటి పెద్దవాడు ప్రద్యుమ్నుడు ఇంకా ఆ శ్లోకం ఒకటి ఆ పది పదిష్ మంది పేర్లు భాగవతంలో తదోస్కంధంలో ఉన్నాయి కాబట్టి ప్రజున్నుష్ణ్చ అంటే ఏదో ఉంది చారుదేష్ణ రెండో వాడు వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ సో కాబట్టి అర్జునుడు ఈజ్ నాట్ వన్ ఆఫ్ దామ్ కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడిని పట్టుకొని కొడుక అని పిలుస్తున్నట్టు ఇలా ఇదేం విదూరంగా ఉంది అంటే చూడండి శిష్యోపి పుత్రవత్ ఇది అపుత్రోపి తాత ఉచితే శంకరుడు కూడా శ్రీకృష్ణుని ఆ ఆచార్యుడిగా ప్రజెంట్ చేస్తారు తప్పిస్తే నో నో అదర్ వే శ్రీకృష్ణుడు అంటే ఆచార్యుడు బోధప్రధానంగా ఉండాలి గురువులు బోధప్రధానంగా ఉండాలి కానీ బోధప్రధానంగా ఉండకూడదని ఎవడో కవి అన్నాడు సో ఆ విధంగా ఆచార్యుడుగా ఉండాలి ఆచార్యుడు పాఠం జ్ఞాన జ్ఞానాన్ని తెలుసుకోవటం ఎవరిదారు వాళ్ళు వెళ్ళడం అంటే కానీ ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కూర్చుంటే ఆయనకి ఫ్రీడమ్ ఉండదు మీకు ఫ్రీడమ్ ఉండదు సో ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఈస్ ది వాచ్ అలా ఉండాలి ఎనివే సో శిష్యుడు కూడా పుత్రుడి వంటి వాడే శిష్యోపి పుత్రవత వంశాలు రెండు రకాలు బిందువంశము నాదవంశము అని బిందువంశం అంటే కన్న కొడుకు నాదవంశము అంటే చదువుకున్న శిష్యుడు పడు వంశమే జ్ఞానానికి సంబంధించిన నాదము అంటే శబ్దం జ్ఞానం కాబట్టి ఆ నాదవంశంలోకి ఉన్న కొడుకు అనమాట మీరు జ్ఞానవంశంలోని కొడుకు కనుక శిష్యుడు కూడా పుత్రుడని పిలవబడతాడు ఆ ఉద్దేశ్యంతో శ్రీకృష్ణుడు తాతని సంబోధించాడు అని శ్రీకృష్ణుని ఒక ఆచార్య స్థానంలో కూర్చోబెట్టి వ్యాఖ్యానం చేస్తారు భాష్యకారుడు వెరీ ఇంట్రెస్టింగ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా నాకు అలా అనిపిస్తూ ఉన్నాం నాకు అనిపించింది మరి మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు అలా అనిపిస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే భాష్యకారుడు శ్రీకృష్ణుని ఎలా చూస్తున్నారు ఆయన హృదయం అలా హౌ హీస్ లుకింగ్ అట్ హిమ్ ఆచార్యుల్లో చూస్తున్నారు ఇప్పుడు గౌరపాదాచార్యులు ఉన్నారనుకోండి మీరు ఎలా చూస్తారు శంకరాచార్యులు ఎలా చూస్తారు అలా శ్రీకృష్ణుడిని చూడగలవా చాలా కష్టం ఎందుకని బికాస్ సో మెనీ స్టోరీస్ వీ హ్యావ్ దమ్ ఇన్ ది వే శ్రీకృష్ణుడు అనేప్పుడు కొంచెం తేడా వంకరగా నిలబడడం అలా ఉంటుంది తప్ప ఆచార్య స్థానంలో ఆయన ఊహించటం ఈ స్టోరీల కారణంగా కష్టం అవుతుంది ఓ మహాత్ములు ఉండేవారు బోధానంద సరస్వతి అని విశాఖపట్న విజయవాడలో కృష్ణ రంగంలో ఉండేవారు చాలా గొప్ప జ్ఞానం ఆయన అంటూ ఉండేవారు ఈ స్టోరీలు అబ్బా చాలా కష్టం అప్పటితో వ్యవహారం చేయటం అని ఆయన పాపం అబ్జెక్ట్ చేసేవారు ఈ స్టోరీస్కి నా గచ్చతి కాబట్టి ఆత్మ యోగ మార్గంలో వెళ్ళేవాడు నష్టపోవడం అనే ప్రసక్తి లేదు అని చాలా ఎంఫర్టిక్గా కొట్టిపారేశారు ఆ సందేహాన్ని అని ఏ విధంగా నష్టపోకుండా పైకే వెళ్ళడం ఎలా సంభవము అది పద్ధతేమిటి అని వివరిస్తూ ఓ శ్లోకం వస్తుంది ప్రాప్య పుణ్యకృత ఉషివా శాశ్వతీ సమాహ శుచీనా శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయే చూడండి మీరు యోగ భ్రష్ణ్ణి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోండి ఇహలోక భోగాల వెంట పరిగెత్తేవాడు ఇహలోకంలో ఉండగానే ధనాన్ని పోగొట్టుకుంటాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు పాపాన్ని మూటగట్టుకుని నరకానికి పోతాడు ఓకే ఎందుకంటే ఇహలోక భోగాల వెంట మీరు ఎప్పుడైతే పరిగెత్తారో మీరు పాపాన్ని పోగేయడం అది తప్పనిసరిది భోగాల వెంట పరిగెత్తేవాడు పాపాన్ని పోగేసి తీరతాడు అంతే you cannot avoid it endukante aa bhogalo aa danger eppudu kuda daagi untundi okay paraloka bhogalu swargam vaani teesipareyandi vaadtho comparison anavasaram oruke edo to make it complete alla cheppanu nenu paraloka bhogal ke ih lokamlo kadupu kattukune masala niyamato nishtanto agnishtamo ichcha adikratolu ni chesi punyam mota kattukonu unnadandi vidho nen meeku manavichesanu వైదిక కర్మకాండకి కట్టుబడినటువంటి వాడి యొక్క జీవితము బతికుండగా ఆరంభం కాదు మరణించిన తర్వాత ఆరంభం అవుతుంది వాడి వాడి యొక్క గొప్ప అంతా కూడా మరణించిన బతికుండగా ఏముంది ఆ అంగాస్త్రం గుడ్డను దర్భకాడలోను పిడకలోను పిడకలు అగ్నిహోత్రానికి పిడకలు దర్భకాడలు బూడిగా అంగాస్త్రము గుడ్డ ఇది వీడి వీడి మొత్తం సమాచారం అంతా ఇది ఏముంది ఇక్కడ తిండి తినాలంటే అగ్నిహోత్రం చేస్తే కానీ తిండి తినడానికి లేదు కాఫీ కరెక్ట్ రావులో తల్లి ఉంటాయి వీడికి బతికే ఉండదు ఇక్కడ కానీ ప్రేమగా ఇక్కడ ఉండే భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి వీడు అలా ఉగ్గబొట్టు కూర్చుంటాడు ఒక జీవితకాలం అలా ఉగ్గబొట్టు కూర్చుంటాడు యావ్జీవం అగ్నిహోత్రం జుహోతి ఎందుకంటే అలా మరణించగానే ది మోమెంట్ హీ డైస్ ఏ హీ త్యాహుతయా ఆహ్వయంతి అయ్యా మీరు అగ్నిష్టోమం అనే మహాక్రతువుని చేశారు మీరేమో అజపేయం అనే క్రతువుని చేశారు మహాగ్నిచేయనం అనే క్రతువుని చేశారు అనే అప్సరసలు ఈయన సూక్ష్మ రూపాన్ని ఆహ్వానించి ఆ ధూమం ద్వారా ఆ పొగ వీడి దేహాన్ని కాల్చినటువంటి ధూమం ద్వారా అలా అంతరిక్షంలోకి చంద్ర మండలానికి స్వర్గలోకానికి వీడు వెళ్తాడు అక్కడ ఇంద్రుడు స్వయంగా పూర్ణ కుంభంతో స్వాగతం చెప్తాడు అయా నువ్వు కింద ఉండే ఆహుతునిస్తే మేము కొడుకు నిండా భోజనం చేశాం ఇప్పుడు మా వంతుగా నీకు సకల భోగాలని సమర్పించబోతున్నాం రావాయా అని తీసుకెళ్తారు వెళ్తాడు భోగాలు అనుభవిస్తాయి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుగా భోగాలు అనుభవం ఫైవ్ స్టార్ హోటల్ లోపలికి వెళ్లాలంటే క్రెడిట్ కార్డు వాడికి చూపిస్తే గానీ రానివ్వడు ఆ క్రెడిట్ కార్డు వాడికి జెరాక్స్ చేసుకుని లోపల పెట్టుకుంటాడు కాపీ అసలు మీకు లోపలికి వెళ్లేందుకు తాళంజీవి ఇచ్చే ముందే వాడు ఆ క్రెడిట్ కార్డును కంప్యూటర్లో పెడతాడు ఆ కంప్యూటర్లో వాడికి రిప్లై వస్తుంది వ్యాలిడ్ అని రిప్లై వస్తుంది రేపు అప్పుడే వాడు చేతిలో సార్ అప్పుడే నవ్వుతాడు అంతవరకు నవ్వను కూడా నవ్వుడు వాడు ఎందుకంటే నవ్వు కూడా బిల్లులో వాడు వేసుకుంటాడు నవ్వినందుకు ఐదు రూపాయలు లేకపోతే పది రూపాయలు దానికి బిల్లు పడుతున్నాయి ఊరికే ఎందుకు నవ్వుతాడు వైషుడ్ హీ వేస్ట్ హీజ్ స్మైల్ అట్ యూ ఫర్ వాట్ ఫర్ వాట్ కాబట్టి స్మైల్ చేయడం అలా దిసుకుని ఉంటాడు వ్యాలిడ్ అని రాగానే రండి అని ఆ స్వర్గం కూడా అలాగే ఉంటుంది నోటీస్ పంపిస్తాడు ఈ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు నోటీస్ మీరు చూడాలి రేపు వెళ్ళిపోయి రోజు అనుకోండి వాడు ఈవేళ ఒక కాగితం ఒకటి మీ దాంట్లో వరస్ మీరు తలుపుగానే ఉంటుంది ఆ కాగితం అక్కడ ఆ కాగితం మీద ఏమైనా ఉంటుందో తెలుసినా రేపు వెళ్ళిపోయి రోజు వెళ్ళిపో రేపు అని ఉండదు అలా ఉంటుందా అలాగా కట్టే కొట్టే ఇట్ యూ నాట్ లైక్ దాట్ అది ఇది ఏమంటుందంటే అయ్యాదు మీరు గత మూడు రోజులుగా మా గెస్ట్గా ఉన్నారు గెస్ట్గా ఉన్నాము మనం వాడేమో ప్రతిదానికి అవసరమైన ధరకంటే రెండు రెట్లు పుచ్చుకునే గెస్ట్ అనే మాట అంటాడు అసలు ఏమండి గెస్ట్ అనే మాటకే అవమానం అది మీరు మూడు రోజులుగా మా డియర్ గెస్ట్గా ఉన్నారు మీరు రేపు వెళ్ళిపోతున్నందుకు మేము ఎంతో దుఃఖపడుతున్నాము అని రాసిపేద మా అబ్బా అని సంతోషపడ దాని అర్థం ఏంటంటే రేపు గటవుతే అని అర్థం దానికే అలా చెప్తారు సో చేత్తో చెప్పడానికి పోతు నోటితో చెప్పారని అదో సాంగతం అలాగే ఇంద్రుడు కూడా రోటీస్ ఇస్తాడు అయిపోయింది నీ పుణ్యం రేపు వెళ్ళిపోతున్నావు నువ్వు అదే వీడు కనుక బెట్టుసరి చేస్తే ఏయాతి బెట్టు సరి చేశాడు బెట్టుసరి చే తోసేండ్ర వీడిని తోయించేస్తాడు బెట్టుసరి చేయకుండా ఉంటే మర్యాదగా బయటపడ్డాను సరే అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు మేఘాల ద్వారా వచ్చేస్తున్నాడు భూలోకంలోకి వచ్చేసాడు ఇప్పుడు వీడు ఏమిటవుతాడు ఈ ఈ అగ్నిహోత్రి ఏమవుతాడు వీడు అంటే పుణ్య శేషం గట్టిగా ఉంటే మనిషి అయ్యో ఒకవేళ పుణ్య శేషం ఎక్కువ లేదనుకోండి పుణ్యశేషం చాలా తక్కువ ఉందనుకోండి అప్పుడేమవుతాడు ఏమవుతాడు బుద్ధింకవుతాడు ఇది అగ్నిహోత్రి యొక్క పరిస్థితి మరి యోగభ్రష్యుడు ఏమవుతాడు ప్రాప్య పుణ్యకృతం లోకాన్ని ఈ పుణ్యం చేసిన వాళ్ళు పొందే లోకాల తాతంలాంటి పుణ్యలోకాలను వీడు పొందుతాడు వాడు ఒక్కడి కాదు వంద మంది పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యం అంతా మూటగడితే ఎలాంటి లోకాలు వస్తాయో అలాంటి పుణ్యలోకాలని పొందుతాడు అక్కడ ఎంతకాలం ఉంటాడు శాశ్వతీ సమాహ శాశ్వత కాలం ఈ కల్పా బ్రహ్మగారి ఆయుర్దాయం ఉన్నంత అక్కడ ఉంటాడు పుణ్యలోకాల్లో ఉంటాడు నువ్వేమిటి కామ్యకర్మలను విదిరిపెట్టేస్తే పుణ్యలోకాలు వీడికి లేకుండా పోతాయనా నీ బెంగా అదే కదా కామ్యకర్మల వల్ల లభించే పుణ్యలోకాలు ఒక పర్సెంట్ అయితే యోగం వల్ల యోగ వీడి ధ్యానం వల్ల లభించే పుణ్యలోకాలు హండ్రెడ్ టైమ్స్ వీడికి లభిస్తాయి కాబట్టి పూజ మానేసి ధ్యానం చేస్తే మనకి నష్టం వచ్చిందని మీరు ఎన్నడూ అనుకోవద్దు అంటే పూజ మానేసి మేము ధ్యానం చేయమని నా తాత్పర్యం కాదు నా అభిప్రాయం ఏమిటంటే బాహ్య పూజ వాచికమైన పూజ మానసమైన పూజ చాలా ఉత్తమమైనది మానసమైన పూజ శివోహం అనే అభేద ధ్యానము సర్వోత్తమైనది అంత ఉత్తమమైనది ఇంకొకటి లేదు కాబట్టి వీడు మోక్షాన్ని ఇక్కడే పొందేస్తాడు ఒకవేళ పొందకపోతే ఏమిటి అని టాపిక్లో డిస్కస్ చేస్తున్నాం పోనీ నువ్వన్నట్టుగా ఒకవేళ పొందకపోతే కూడా వాడు నష్టపోయేదేమీ లేదు అంతా లాభమే కల్పాంతం వరకు పుణ్యలోకాల్లో లభించి తర్వాత మళ్ళీ వాపస్సు వస్తాడు ఎలా వాపస్సు వస్తాడు మనుష్య జన్మనే పొందుతాడు హీన జన్మ అనేది కర్మయోగానుష్ఠానం చేసేటువంటి జ్ఞానికి లేనే ఆ సాధకుడికి లేనే లేదు మళ్ళీ మనుష్య జన్మనే పొందుతాడు ఆ మనుష్య జన్మ కూడా ఎక్కడో ఉగాండాలోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో అయితే మళ్ళీ ఇంకో దారి అర్ధదారి అలాంటి దారి కాకుండా భారతదేశంలో పుడతాడు భారతదేశంలో కూడా శుచీనాం శ్రీమతాంగే ఈ శ్లోకాన్ని రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పౌర్ణా పౌర్ణము పూర్ణస్ పూర్ణమాదాయ